చెదినారా న సార్ ఆడింగ్ సే చేయాలన్నా అవున పరశోధర బ తండ్రి మీకు వందనాలనైనా దేవా దేవ మీకేస్తూత్రాలుసయ్య మీ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి పాపడి మీకు ఎంతో వందనాలు ప్రభావ మేము మధ్యాహ్న కాలం ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చిన ప్రవ్వా మీరు ఎవరిని మీ సన్నిధికి వచ్చిన వారిని అవును ప్రభావ మిమ్మల్ని ప్రేమించే బిడ్డలని తిమ్మల్ని మీరు ప్రేమిస్తాను ఆస్తికర్తలుగా చేస్తా ప్రభావ కాబట్టినైనా మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ముఖ్యంగా ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి బలపరచండి మమ్మల్ని స్థిరపరచండి మరి విశేషంగా ప్రతి చోట మీ కొరకు మేము సాక్షులుగా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించి బిడ్డలుగా తయారు మీ మహిమాటంగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోవాలి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అయితే వాళ్ళు శ్రావణ్ పాట పాడతావా అంతే ఇక చెప్పండి సార్ నేను పాడతా అన్న పాట నోబల్ స్కూల్ మీకు కొన్ని అంటే అంబేద్కర్ వెళ్తా ఉంటే చిన్నపూర్ నుంచి అంబేద్కర్ నగర్ అంటే నోబెల్ స్కూల్ ఉంటారు నో నోబుల్ స్కూల్ అంటే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా పడగా నేను ఏమౌ దును నేనే మౌ దును ఏ మౌను నేనే మౌ దూను ఎవరు సమీపించలే చేయ ఇవ లో బంగాళు మరచి నీయదుటే నేను నిలచి నిహుమతులు నే స్వీకరించి నిత్యానందముకు పరవశిన్ సురీలా హుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏమౌదు నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదులు ఎవరు నివసించు నా ఏ స పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నేచే ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచే ప్రశాంత వేలా వరు సమీపి తేజసులోసించునాయేసేంచిన వారితో కలసి నీ సింహాసనమునే రగా జయించిన వారితో కలసి ఈ సింహాసనమునే రగా ఎవరికి తెలియనివో కృత్త పేరుతో నిత్య మహిమలు అను పిలిచే ఆశుభవేలా ఎవరికి తెలియనివో కృత్త పేరుతో నిత్య మహిమలు అను పిలిచే ఆశుభవేలా ఏమౌ దూను నేనే మౌ దూను ఏ మౌను నేనే మౌ దూను ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నాయ నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఆమె తండ్రి మహోన్నతుల ఉదయం మీకేస్తూ తెలుస్తూ తాలి సయ్యా మీ ఉదయం పెంచిన తాచి పాపన్ని మీకు ఎంతో ఉన్నాను ఈ మధ్యాహ్న కాలంలో సరి సమయానికి తరుగుతుండగా మా తను మాట్లాడండి మా కనపరచండి అవును నేను మీ యొక్క కృపల మనసారి తీసుకోమని పాపిస్తున్నాను కాలంలో కాలం కాబట్టి నేను మీ యొక్క సహాయం మీ యొక్క తను మళ్ళీ సహాయం చేయకుండా ఒక్కొక్క కాబట్టి సహాయపడండి ఒక రోగా విచితానుసారణ మన నడిపించండి మీ యొక్క కృప మూపా మాకు నడిపించండి ఆయన ముఖ్యంగా తండ్రి మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్నాం ఈ యొక్క సేవ మీరే నడిపించండి తండ్రి అక్కడ తను ఏ రీతిగా మార్చుకో ఏ రీతిగా సంభాషించాలిగా మీరే మాకు సహాయతలు ఉండండి నేను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోమనిస్తున్నాను తండ్రి మీ యొక్క కృపలో మరోసారి మా అందరినీ చేసుకోండి ఈ సాయంత్రం మధ్యాహ్న కాలంగా మీ వాక్యాన్ని ధ్యానించగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి వాక్యాలను సత్యాన్ని గ్రహించేలాగా దాని ప్రకారంగా జీవించేలాగా సహాయపడటో ఒకరొప్పండి తీర్చండి రక్షణ ప్రణాళిక చివరి వరకు లాగా సహాయపడండి అవునైనా దుష్టు మీరు విజృంభించి పనిచేస్తుండగా వాడి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలవంతట మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి నేను అధికారాన్ని మేము మహమార్థంగా మేము వాడు లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా ఎంతో అలసట ఉంటుండే కదా తండ్రి మీ అందరూ మాకు సమాధానం ఇంకెక్కడ లేదు కాబట్టి నైనా అటువంటి సమాధానంతో మాలు నడిపించమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం రాధిస్తున్నాం తండ్రి అత్యయార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని అతే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో పదమూడవ చేయంలో ఇంట్రెస్టింగ్ వాక్యం అంత వరకు సహించుట అన్న వాక్యాంశం గురించి మనం ధ్యానిస్తున్నాం అంత వరకు సహించిన వాడేవడో వాడే రక్షింపబడు కాబట్టి ఇది ఒక ఫైనల్ టెస్ట్ అన్నట్టు మనుషులకి దేవుని బిడ్డలకి లేదు బ్రదర్ నేను అంత వరకు బ్రదర్ ముందే వెళ్ళిపోతానంటే అది నీ ఇష్టం కానీ ఈ వాక్యం అది ఏం చెప్తుంది అంత వరకు సహించమంటే లేదు లేదా నేను సహించాను బ్రదర్ నేను మధ్యలోనే ఎగిరిపోతాను గాలికి మధ్యాకాశానికి ఎగిరిపోతా నేను నేను ఈ అంతం వరకు ఉన్నాను బ్రదర్ అంటే ఈ వాక్యానికి విరుద్ధం కదా యేసు ప్రభు ఆజ్ఞ నువ్వు అంతం వరకు నేనైతే తీర్మానించుకున్న అంతం వరకు సహించాలని ఎందుకంటే యేసు చెప్పాడు చాలా మంది ఏమంటారు ఈ వాక్యము కొంతమంది గురించే కదా బ్రదర్ అక్కడ లేదు అట్లా కొంతమంది కాదు అనేకుల నుండి ఇరవై వచనంలో కాబట్టి అనేకులు అభ్యంతర పడతారు అందుకు అంతం వరకు సహించిన వాడికి ఎవడో వాడే రక్షించబట్టి ఫైనల్ రక్షణ ఎటువంటిది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనకి ఆ తర్వాత అక్కడ ఏమో చెప్తుందంటే మరియు ఈ రాజస్ సకల దినములకు సాక్షార్థమై లోకం అందంతటిను ప్రకటింపబడను తర్వాత అంతం వచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ధ్యానిస్తున్న అంశము అంతవరకు సహించటం ఇంగ్లీష్ లో ఏముందంటే ఎండ్యూర్ టిల్ ది ఎండ్ ఎండ్యూర్ టిల్ ది ఎండ్ ఇది బహు కష్టమే కదా ఎండ్యూర్ టిల్ ది టిల్ ది ఎండ్ అంటే చాలా మందికి ఏంటంటే ఈ శ్రమలు కష్టాలు చూసి త్వరగా వెళ్ళిపోతే ఈ లోకాలకి హెల్ప్ బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటది కానీ అనుకుంటే దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో ఇంకా బ్రతికింపజేసిండు కాబట్టి మొదటి తలంపు తప్పు అన్నట్టు రెండవ తలంపు కరెక్ట్ ఏదది చివరి వరకు ఆ సహించాలా ఆ చి మనుషులాగా సహించాలా ఎన్ని భయం భయాందకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు బహు ఆ పరిస్థితులు ఉన్నా గాని మనం వరకు చివరి వరకు సహించాలా అనేటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఉదాహరణకి మనం చూస్తాము ఆ జీవితంలో ఎవనొస్తుడు గులియాత్ చాలా అనుభవశాలి ఎన్నో యుద్ధాలు గెలిచిన వాడు గులియాత్ బైబుల్లో చూస్తాం మనం గులియాత్ అంటే హడల్ అందరికీ టెర్ర అన్నట్టు ఆ ఏరియాలో అటువంటి గులియాత్ మీద విజయం పొందగలిగిందంటే ఎత్తగా ఆయన సహించాల ఆ భయాన్ని ఏ రీతిగా ఆయన ఎదుర్కొండాలనిపిస్తుంది ఆ పరిస్థితులను చూస్తే భయం అనిపిస్తుంది కానీ ఒకసారి గ్రహించాలి ఏంటంటే వీటన్నిటి మీద మన ప్రభు ఉన్నాడు కదా ప్రతి పరిస్థితి మీద ఈ లోకంలో ఉన్న వ్యక్తులందరి మీద ఆధిపత్యం వహించిన వాడు మన ప్రభువే కదా సమస్తము ఆయన అధికారంలోనే కదా ఉన్నది కాబట్టి సమస్తము ఆయన అధికారంలో ఉన్నప్పుడు అది మనం మర్చిపోయి ఆ గులియాతుని చూస్తూ ఉంటాం అంతే భయం భయం భయం భయం భయం ప్రతి భయంతోనే మనం వెంటాడుతూ ఉంటాం అది వింటాడుతూ ఉంటది మనల్ని మనం దాన్ని ఎదుర్కోలేని స్థితిలో ఉంటున్నాం ఎస్కేప్ కావాలని చేస్తూ ఉంటాం చాలా మంది ఎస్కేప్ అవుతారు చాలా మంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే కారణం ఎస్కేప్ అన్నట్టు ఎస్కేప్ ఇష్టం దాన్ని తప్పించుకోవడం అంటాం శమని ఎదుర్కోకుండా ఎస్కేప్ కావడం అంటాం అది కాదు దేవుని వాక్యం ప్రకారం మనిషిని సృష్టించింది నీ నీ అధికారంలో ఉండాల్సిన ఈ సృష్టి నీకు తిరుగుబడతనం చేసింది ఎందుకు నువ్వు దేవునికి తిరుగుబడతనం చేసినావు నీ సృష్టికర్తని నువ్వు తిరుగుబాటు చేసినావు కాబట్టి నీ ఆధీనంలో ఉండాల్సిన నీ అధికారంలో ఉండాల్సిన ఈ సృష్టి నీకు తిరుగుబడతనం చేస్తుంది దేవుడు అదొక బుద్ధి కలిగించడం కొరకు మనకి చేసిన పని నువ్వు చేసిన పాపం వలన నువ్వు నాకు వ్యతిరేకంగా చేయడం వలన నీకు ఇచ్చిన అధికారము కి వ్యతిరేకంగా నీ క్రిందున్న నీకు ఆ అది బుద్ధి చెప్పడం బుద్ధి రావడం కొరకు చేసిన పని అన్నట్టు అయిన మనం చివరి వరకు సహిస్తూ ఈ సృష్టిని లోపరుచుకోవాలా అంత ఈజీ కాదు అప్పుడైనా సునాయాసంగా ఇచ్చిండు ని చేతికి ఆదమవలకి వాళ్ళ పాపం వల్ల దాన్ని వాని చేతిలో పెట్టిండు ఆయన రావాల్సి వచ్చింది ఈ లోకంలో కేసు ప్రభు వచ్చి వాని చేతిలోకి లాక్కొని మళ్ళీ నీ చేతికి ఇచ్చిండు ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలా లేకపోతే వాడు దాన్ని లాగేసుకుంటా ఉంటాడు కాబట్టి అంత వరకు సహించాలంటే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ నేను తను దర్శించి ధ్యానించి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాను మొదటిదిగా నువ్వు అంత సహించాలంటే ఆయన పునరుద్ధాన శక్తి ఆయన రక్షణ శక్తి నీకు ఫస్ట్ ఆయన రక్షణ అనుభవం నీకు అవసరం ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలా నా బాబు నా ప్రాణం నా పాపల నిమిత్తమే తన ప్రాణాన్ని త్యాగం చేసిండే దాని తర్వాత ఆయన పునరుద్ధాన శక్తి నీలో రావాలా పరశుద్ధాత్మ రూపకంగా ఎప్పుడైతే పరశుధాత్మ అభిషేకం నీకు వస్తుందో ఆ ప్రతిరోజు నువ్వు అందులో జీవనం పడుతుండాలా ప్రతిరోజు నీ మీదికి రావాలా పరశుధాత్మ అభిషేకం ఉదయం లేస్తేనే ఆ అభిషేకం పొందకుండా నువ్వు బయటికి పోవద్దు ఎందుకంటే బయటికి పోయినావంటే ట్వంటీ అవర్స్ నువ్వు పరశురాత్మ లేకుండా జీవిస్తావు మళ్ళా నెక్స్ట్ డే మార్నింగే నువ్వు ప్రార్థనలకు వచ్చిండీ పరుశుదాత్మాభిషేకం కొరకు రెగ్యులర్ మీటింగ్స్ లో మనం పరుశుదాత్మ అభిషేకం కొరకు ప్రాధాన్యత అంతగా ఇవ్వం మనం అది చర్చి వర్షిప్ ఉంటేనే పరుశుదాత్మ పొందుకోవడం కొరకు అవకాశం ఇస్తూ ఉంటాం కానీ ఇరవై గంటలలో నువ్వు ఎన్నిసార్లు పరశురాత్మాభిషేకం పొందుకున్నావు అంటే ఒక్కటి కూడా ఉండకపోతే పరశుదాత్మ లేకుంటే నీకు మార్గం ఎట్లా తెలుస్తుంది ఆయన దయ ఆయన మార్గం చూపించేవాళ్ళు కదా నేను శుద్ధీకరించేవాడు నీకు మార్గం చేపించేవాడు నీకు సహాయపడి ఉండి నిన్ను ఆదరించేవాడు కదా కాబట్టి అంత వరకు సహించాలంటే రెండవ పాయింట్ నీకు పరశుధర్మ నడిపి అవసరం ఉండాలా అందుకే ప్రతిరోజు పరశుధర్మ అభిషేకం కొను కనిపెట్టాలా ఇది ట్రెడిషనల్ చర్చెస్ ఉండదు మోడన్ చర్చెస్ వల్ల ఎందుకంటే ఇవి మనుషులు కల్పితాల చర్చలు అసలైన చర్చి తనహా తయారు చేసింది దేవుడు దాని కొరకు తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టేట్టు ఆయన సహాయం వల్ల ఇది సాధ్యం అడుగు ప్రతి వానికే ఈ చదువు పరిశుధాత్మ అన్న వచ్చి తర్వాత దాని కొరకు మనం ప్రయాసపడతాం అన్నట్టు కాబట్టి దాని కొరకు మనం ఆలోచించాలా మొదటిదిగా ఆయన రక్షణ అనుభవము పునరుద్ధరణ శక్తి రెండవదిగా పశుధాత్మ నడిపింపు పశుధాత్మ అభిషేకము నడిపింపు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది ఇవి కాగా మూడవది విశ్వాసుల సహవాసం చాలా ఇంపార్టెంట్ విశ్వాసుల సహవాసం ఒకరితోనొకరు ఈ యొక్క విశ్వాసాన్ని పంచుకోవడంలో బలపడుతూ ఉంటాం ధైర్యం వస్తూ ఉంటుంది ఆలోచనలు వస్తూ ఉంటాయి జ్ఞానం వస్తూ ఉంటుంది ఒకరి నేర్చుకుంటా ఉంటాం అది చాలా ప్రాముఖ్యమైన సహవాసం చాలా మంది అంటారు మీరు మీరు చర్చలకు వెళ్ళి బయటకు వెళ్ళిపోతే మీకు విశ్వాసం సహవాసం ఎక్కడ ఉంటుంది అంటే బయటకు వెళ్ళిపోయిన సహవాసంలోనే ఉంటారు కదా ఎందుకంటే సత్యాన్ని గ్రహించిన నువ్వు అబద్ధంలో ఉన్నావు అందుకు నీ దగ్గర నుంచి బయటకు రావాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు అబద్ధంలో ఉంటే నీ సహవాసంలో మేముంటే ఆ అబద్ధాలకి మేము బానేసలాం అయిపోతాం అబద్ధికులు పరలోకానికి అనర్హులు అని వాక్యం ఉంది ప్రకటన గ్రంథంలో వాళ్ళు పరలోకానికి నాకు అనర్హత నాకు ఉంటుంది నేను మీ నుంచి ఎవరు చెప్పింది నువ్వు మేము అబద్ధంలో ఉన్నామంటే వాక్యం చెప్తుంది కొంచెం కష్టం ఉంటది వాటి చెప్ప వాళ్ళతో సంభాషించడం కానీ ఆ విషయం మనం జ్ఞాపకం చేయడం నువ్వు దగ్గరకి వెళ్ళి బయటికి పోయినంత మాత్రం నా సహవాసం మా సహవాసం ఉంది ఆత్మీయ సహవాసం ఎక్కడుంది మీ చర్చ ప్రపంచం మా చర్చ ఒక బిల్డింగ్ కి సంబంధించింది కాదు కదా సత్యాన్ని ప్రేమించేసే బిడ్డలు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ మా సహవాసమే తర్వాత అంతం వరకు సహించాలంటే చూడండి ఎందుకు వస్తాయి శ్రమలు లాస్ట్ పాయింట్ సువార్త ప్రకటిస్తే ఇతరులకు సువార్తను ప్రకటించినప్పుడు నీకు శ్రమలు వస్తాయి అందుకు అంతం వరకు సహించమంట సపోజ్ మనం సహించాలా అది బహు ప్రాముఖ్యమైంది మనకి ఒక ఆయన ఎంతో సంతోషిస్తుంటాడు నీ గురించి నేను ఇది ఒక సీక్రెట్ నేర్చుకున్నా ఆయన కృపా వెంబడి కృప ఎట్లా వస్తుంది నువ్వు ఈ రోజు కొంత సంతోషపరిచిన వరకు కొంచెం కృప ఇస్తాడు ఈ రోజు ఎండీళ్ళు రేపు ఆయనను సంతోషపరచడం రేపు కొంత కృప ఇస్తాడు అట్లా ప్రతి రోజు నువ్వు సంతోషపరుస్తా ఉంటే నీకు కృపా వెంబడి కృపరించి ఒక రోజు ఎంత కృప ఉంటుంది నీ యొక్క కృపా వరలన్నీ యాక్టివేట్ అయిపోతాయి నీ సేవలో నీ లైఫ్లో ఆ సీగరెట్ నీకు అర్థమైతే మటుకు నువ్వు ఒకరోజు కూడా వేస్ట్ కూర్చో ఇటు దగ్గర ఒకరోజు వేస్ట్ కూర్చోడం వల్ల ఎంతమంది నశించుకోతున్నారు కాబట్టి సువార్తని ప్రకటించడం బహు ప్రాముఖ్యమైంది తర్వాత మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని ఎందుకంటే అసలైన వాక్యాన్ని నమ్ముకుంటేనే నీకు విశ్వాసం అది అబద్ధ బోధని ధ్యానించినవనుకో అవిశ్వాసంలో పడిపోతే అందుకే పరిస్థితులలో విశ్వాసం ఉంటుంది అంటాడు చివరికి ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధను ఆశ్రయించారు కాబట్టి నిజమైన బోధ లేదు కాబట్టి నిజమైన వాక్యం లేదు కాబట్టి వాళ్ళు అవిశ్వాసలు అన్నట్టు అది మనకి అటువంటి విశ్వాసము నిరీక్షణ యేసు ప్రభులు ఉంటేనే కానీ అంత మనం సహించలేము అది మనకి ఎప్పుడు తెలుస్త చెప్పండి అంతలో సహించినప్పుడు పౌలసిల గురించి నిన్న ధ్యానిస్తా ఉన్నాం వాళ్ళు దెబ్బతిన్నారు గాయాలైనరు అయినా కానీ విడిచిపెట్టలేదు కదా మత్స్సు వార్త పదమూడో అధ్యాయంలో విషయం మనం చూస్తాం చూడండి మత్స వార్త అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఎవరు వీళ్ళు అంటే రాతి నెలను వాడు వాక్యం విని పెట్టిన సంతోషంతో దాన్ని అందురించి వాడు కానీ వేరలేనంత అతడు కొంతకాలం నిలిచాడు కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగే అభ్యంతరపడును కష్టం వీళ్ళకి చాలా కష్టం అయితే ఈ పరిస్థితుల్లో సహించలేదు మంచి నిలబ మిత్రపడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు అటు వాడు సఫలై సఫలత అంటే నువ్వు సక్సెస్ కావాలని ఒక ప్రతి విషయంతో సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించిన నేను ఇది మరి ఫలము అంతంలో వస్తుంది కదా మొదట రాదు కదా ఫలం పంట అంతం అంటే చివరికే వస్తుంది ఎందుకంటే నువ్వు సహించినవంటే నీ ఫలం అదే సీక్రెట్ సహించకపోతే మటుకు ఫలం ఉండదు కాబట్టి అటువంటి ఫలపరితమైన జీవితంలోకి మనము అందరము రావాలా అంటే ఏమీ చెయ్యాలా యహోషుభ గ్రంథంలో ఒకటి మనం చూస్తాం ఎట్లా మనం సహించాలంటే ఇరవై నాలుగు వంద పదిహేను మేరకు తెలిసిందే చాలా బాగుండదు వాచి ఈరోజు తీర్మానించుకోండి చెప్తారు కదా ఇరవై నాలుగు పదహారు పదిహేను యహో సేవించిన మీ దృష్టికి కీడన తోచినలా మీరు ఎవరిని సేవించదురో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమ్మరి దేశం మీరు వివసించున్నారే వారి దేవతలను సేవించదురు నేను మీరు కోరుకునలే మీరు ఎవరిని సేవింప కోరుకుని నా ఇంటి వార్ యువన సేవించదును ఇది చాయిస్ అబ్జెక్ట్ తీర్మానం కాబట్టి అంత వరకు సహించేవాడు ఈ తీర్మానాన్ని తీసుకుంటాడు కాబట్టి మనం అందరము ఇటువంటి తీర్మానంలో ముందు కొనసాగాల అటువంటి కృపని ప్రభు మనకు అందరు అనుగ్రహించాలా ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ మీకు వనాలనైనా మీరు చూపించినారు ఎన్టీ ఎండ్ విల్ హ్యావ్ జాయిన్ అని చెప్తున్నట్టు నైనా వాళ్ళు అంతవరకు వాడే పల్లె రాజ్యంలో అటువంటి భాగ్యాన్ని మనం అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవ మీకు పాత్రడా మీకే వాళ్ళు ఆరచుకుంటాం తరలించే ప్రతి పని మీరు విజయమని గురించండి సురక్షితంగా మమ్మల్ని తిరిగి ఇంటికి చేరుకుండా తండ్రి మోహన తగ తండ్రి కృపా మేడానికి గడిచిన కాలం అంతా ప్రభావ మొలందరినీ సురక్షితంగా కాపాడినైనా కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజ్జీలోపులు నిలబెట్టిన ప్రభావ దీవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినారు అటు అన్నిటిని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకున్న నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి సమస్త ఘనత మొహమానికి కలుగు రాక హ అయినా ఇంకా బద్ద కనుకంలో మీ సందిలో చేరి మీ వాక్యాన్ని ధ్యాన అవకాశం మీరు మాకు అనుగ్రహించిన ఎంతో వర్ణాల ప్రాభా వాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడాలి ప్రాభా కొంతవరకు మేము సహించాలా ప్రభావ మా రక్షణ ప్రణాళిక ప్రభావ చివరి వరకు మీ కొరకు మేము జీవించేషే మేము భయపడకున్న దేనిషయంలో మేము చింతించుకున్న విశ్వాసం మీ కర్త దాన్ని కొనసాగించే మీ వైపు చూస్తే ప్రభావ గురి ఎత్తుకు పరిగెత్తాల ప్రభావ మొత్తమైన పరిశుద్ధ ఆత్మ అభిషేకత్మ నడిపించని వాళ్ళ ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాహసం పెట్టుకుని అయినా గొప్ప దేవనతనికి ఉన్న ఈసారి సమస్త సృష్టి మీద మీరు మాకు అధికారం ఇచ్చినైనా మాకు అధికారం మీ మహిమర్ధమైన ప్రభావం మీ యొక్క శక్తి మాకు అవసరం మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించండి అనేక వ్యతిరేక ప్రభావం శక్తిని ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభావ ఈ సృష్టిని మేము లోపరచుకోవాలని మీ తీసుకొని రావాల ప్రభావం మీ మహిమతో మేము నింపాల అంటే అభిషేకం మాకు అనుగ్రహించిన వాకింగ్ మాతో మాట్లాడమే బలపరచు నీకున్నీ వాకింగ్ సంపూర్ణంగా అదిష్టమైన మీరు అక్కడ మీరు అక్కడ తొలిగింది ప్రభావం సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాల ప్రభావ నా దేవ అంత వరకు మీ రక్షణ ఉండాల నీకులు నడిపించాలా సేవా జీతం నడిపించను ఈ దాని ప్రభుత్వ చింతరూలైన ప్రాంతాన్ని మేము బయలుదేరున ప్రభావం మీకు పరశుగా నడిపింపు అనుగ్రహించండి నూతనమైన అభిషేకం కనుగరించండి మార్గం సరళు ప్రభుత్వ వెహికల్ చుట్టూ అందరి చుట్టూ అగ్ని కంచి పెట్టండి ఆ ప్రాంతాల్లో ప్రభావ మీరు అద్భుత కార్యాలయం జరిగించండి మీ పనికి రావాల జీవితాన్ని సమర్పించుకోవాల ప్రతి బిడె మీతో ఆకర్షించుకుని రక్షించుకోండి మీకు వరకు సాహసం పెట్టుకుని అయినా అందరిలో మాకు మూడు రోజులు పంచాలి మీరు మాకు విజయం అనుగ్రహించిన మమ్మల్ని అందరినీ వాడుకొని నిలబెట్టుకొని మీ నామాన్ని మేమే తెచ్చుకోమని అంత సాయిగా అందించండి ఈ ఆరాధన పలు బ్రదర్స్ అందరినీ దీవించి మీకొక సాక్షిని పెట్టుకొని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తావుతా నడిపింపు మనందరికి సదాకాలం తోడ ఆమె దగ్గర్లో ఉన్నాయి త్రీ ఓ క్లాక్ అయితే అవునన్నా త్రీ త్రీ అవుతుందన్న ఓకే అన్న మార్నింగ్ ఫోన్ చే అక్కడ స్టార్చ్యూ దగ్గర ఆగుతుంది అన్న బస్టాచున్నా ఫోన్ చేస్తే మేము రవి కావాల్సి వస్తాం రిసీవ్ చేసుకుని వచ్చేస్తా సరే అన్న ఓకే అన్న ఓకే